కీర్తన రెండు గోవింద గోవిందయ్యని కొలవరే గోవిందాయని కొలవరే గోవింద గోవిందయని కొలవరే గోవిందాయని కొలవరే హరి అచ్చ్యుతాయని ఆడరే పురుషోత్తమ అని పొగడరే పరమ పురుషా అని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పాండవ వరదయని పాడరే అండ జవాహను కొనియాడరే కొండలరాయన నే కోరే దండితో మాధవుని నేతలచరే జనులు దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమై ఎప్పుడును ను బ్రతకరే జనులూ